శ్రీగురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిప్రానామాలయవత్కరంకర ఓం సహనా సహనౌనస్ కరవావహై తేజ్రీమీతమస్సుమావిద్షావై ఓ శాంతిశ్రాంతి సో శ్రీశంకరుల సంబంధ భాష్యం మనం చూస్తున్నాము జనకముహవైదేహం యాజ్ఞవల్క్యో జగా అస అభిసంబంధ అభిధీయతే ఉచ్యతే శేష అభిసంబంధ ఉచ్యతే శేష అలా శేషం పెట్టుకోవాలి ఆ సంబంధము చెప్పబడుతున్నది సో విజ్ఞానమయ ఆత్మ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ సర్వాంతర పర ఏవ ఈ విజ్ఞానమయ ఆత్మ విజ్ఞానమయ ఆత్మ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు మేనమ కొడుకో మేనమతో కొడుకో ఏమీ కాదు మీరే మీరే విజ్ఞానమయ ఆత్మ అయితే మరి మేము సంసారణం కదండి సంసారంలో పడున్నాం సుఖీ దుఃఖీ అంటే అదే మరి భ్రమ అంటే వాస్తవంలో మీరు సంసారీ సుఖీ దుఃఖీ కాదు మరి ఏమిటి మేము వాస్తవంలో పర ఏవ గారిది సుఖీది ఇప్పుడు ఇక్కడ దేహము గలదు మనస్సు కలదు చైతన్యము గలదు ఇది కాకుండా ఈ ఇప్పుడు దేవుడు వేరే ఉన్నాడు అన్నట్లయితే ఈ చైతన్యం జీవజీవుడు అవుతాడు లేదండి దేవుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో వేరే ఉన్నాడు అంటే అప్పుడు ఈ విజ్ఞానమయ ఆత్మ వీడు జీవాత్మ భిన్నంగా ఉంటాడు సపోజ్ ముందు ముందు కాళ్ళకి బంధం వేసి ఈ విజ్ఞానమయ ఆత్మయే బ్రహ్మాని కూర్చొచ్చారనుకోండి ఏమండి విజ్ఞానమయ ఆత్మ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ అనేసిస్తే ఇంక మరి జీవుడేడి జీవుడి ఆ జీవత్వ భావన ఉన్నది అది ఆ జీవుణ్ణి మీరు భిన్నంగా లెక్కవేసినంత కాలము సంసారమే తర్వాత భక్తి అంటే ఏమిటి భక్తి అంటే ఈ జీవభావాన్ని ఈశ్వరుని ఎందు సమర్పించడం కాదా భక్తి అంటే అది కాదా భక్తి అది కాకుండా వేరే ఇంకో రకంగా కూడా భక్తి ఉంటుందా శరణాగతి అనగానేమి ప్రపత్తి అంట ప్రపత్తి అనే మాట వేదాంతులు అనురం దాన్ని వైష్ణవాచార్యులు అంటూ ఉంటారు ఎందుకంటే ప్రపత్తికి దానికి ఆ పదానికి కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది అందుకోసం వీళ్ళు అందరేమో నేను అనుకుంటున్నాను సో ప్రపత్తి అంటూ ఉండవును ప్రసాదం భక్షగి ఏమిటో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రపత్తి చేస్తున్నాం ఏమిటి ప్రపత్తి చేస్తున్నారు చాలా ఒబీసీగా ఉన్నారే ఏమిటి ప్రపత్తి చేస్తున్నారు అంటే ప్రసాదము అది కూడా దృఢంగా స్వీకరిస్తున్నారు కానీ ఈ రకంగా దానికి అలాంటి పేరు వచ్చింది కాబట్టి వీళ్ళు ప్రపత్తి అయినా వేదాంత లెవెల్లో ప్రపత్తి అయినా అన్నారు ఎక్కడైనా అన్నా బై మిస్టేక్ అదేమీ తప్పేమీ కాదు మొత్తానికి శరణాగతి ప్రపత్తి వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏంటి మీ మీ సెల్ఫ్ హుడ్ని అలాగే అట్టి పెట్టుకుని మీరు ఈశ్వరుడికి శరణాగతి చేస్తారా అదేమి శరణాగతిది అది స్వార్థం అయిపోలేదు అంటే ఏదో నేను లేను ఉన్నది ఈశ్వరుడు మాత్రమే నేననేది ఇంకా లేదు దాన్ని శరణాగతి అంటారు సో ఎక్కడ ఏ సందర్భంలో అదే పద్ధతిగా ఉంది ఏ సందర్భంలోనైనా ఇప్పుడు శిష్యుడు గురువు గారికి సేవ చేస్తున్నాడనుకోండి వీడికి సేవ చేస్తే మనకేం కలిసి వస్తుందనుకున్న సేవ చేస్తే అది శరణాగిత ఉంది అలాగే గురువు శిష్యుడికి పాఠం చెప్తున్నాడనుకోండి వీడికి మొత్తం పాఠం అంతా చెప్పేయాలా కొంత దాచిపెట్టి చెప్పాలా అని ఆలోచిస్తే ఆయన కూడా సరైన గురువు కాదు గురుత్వము నేను ఫలానా అనే భావన లేకుండా పాఠంలో ప్రమేకమై చెప్తే అది యథార్థమైన బోధ అలాగే శిష్యుడు కూడా ఆ విధంగా తెలుసుకుంటే అది యథార్థమైన శుశ్రూష అవుతుంది కాబట్టి తన సెల్ఫ్హుడ్ సెల్ఫ్హుడ్ అంటారు సో ఆల్డర్స్ యాక్చువల్లీ దీని మీద బోల్డ్ అంత విచారం చేశాడు పెరణియల్ ఫిలాసఫీలో సెల్ఫ్ అంటే తన జీవభావాన్ని అట్టి నేను భగవంతుడిని సేవిస్తాను అంటే అది అజ్ఞానాంతర్గతంగానే ఉంటుంది ఆ జీవభావము కల్పితము అది సంసారాన్ని కొనసాగించేదే తప్ప జీవభావాన్ని అట్టి పెట్టుకుని చేసే శరణాగతి అది భక్తిలో ఉన్నత స్థాయికి చెందినది అన్నిటికీ కాదండి అయితే ఆరంభావస్థలో దాన్ని స్వీకరించడానికి అభ్యంతరమే ఉండదు అల్టిమేట్గా వీడు ఆ ఉన్నత స్థితికి చేరుకుంటాడు అనే బేసిస్ మీద ప్రోవిషనల్గా ఒక సెల్ఫ్ హుడ్ జీవభావాన్ని స్వీకరించినప్పటికీ బట్ ప్రొవిషనల్గా మాత్రమే స్వీకరిస్తాం ప్రోవిషనల్ సర్టిఫికెట్ అను హటిస్తూ ఉంటారు డిగ్రీ పాస్ దానికి ఎన్నో ఏమన్నా సీఎం తెలిసిన దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ త్రీ మంత్స్ అంతా ఆ రకంగా ప్రా మేము ఈశ్వరుణ్ణి భజిస్తామండి ఈశ్వరుడికి సేవాది చేస్తాము నామాన్ని బాగా జపం చేయాలనుకుంటున్నాము అంటే సరే కానివ్వండి ప్రోవిషనల్గా జీవభావాన్ని మీరు యాక్సెప్ట్ చేసి చేయండి అంతే తప్ప ప్రోవిషనల్గా చెప్పారు తప్ప అంతఃస్కరణ శుద్ధికి ఉపాయంగా ప్రోవిషనల్గా జీవభావాన్ని యాక్సెప్ట్ చేసే ముక్కుతో మూలుగుతో యాక్సెప్ట్ చేశారు హ్యాపీగా యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఎలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు అది సత్యం కాదప్పుడు సో కాబట్టి ఆ రకంగా యాక్సెప్ట్ చేసిన అల్టిమేట్గా శరణాగతి యొక్క తత్వము తెలిసిన సందర్భంలో అజీవభావము సరెండర్ అయిపోతుంది కాబట్టి పర ఏవా దీన్నే మరింత గట్టిగా చెప్పే రెండు వాక్యాలని శంకర్లు కోర్టు చేసుకున్నారు దీంట్లో ఈ బ్రాహ్మణంలోనే నాణ్యతోస్తి ద్రష్ట ఓహో ఇవి ఈ బ్రాహ్మణంలోది కాదే త్రీ సెవెన్ శ్రీ చెప్తుంది ఫోర్ త్రీ కదా నాణ్యదతోస్తి ద్రష్టృ ఇత్యాది స్కృతిభ్య కూడా బృహదారణికమే సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ జీవుని తీసుకోండి నిన్న మీకు మనం చేశాను ఎంటిటీ అని అంటే మూడింటి సమావేశం ట్రయాడ్ అని కూడా అన్నారు దీవుణ్ణి ట్రయాడ్ అని ట్రయాడ్ అంటే మూడింటి యొక్క సమావేశం ఏమిటా మూడు దేహము మనస్సు ఆత్మ ఏమండి ఇప్పుడు ఈ యథార్థంగా చూచేది ఎవరు చూచిత సూచిత అంటే తెలియట అని అర్థం ఇప్పుడు దేహము మనస్సు ఆత్మ అని మూడింటిలో తెలుసుకునేది ఏది అని ఒక ప్రశ్న ఉన్నది సో ఇప్పుడు సినిమా తెట మీద ఎవడో ఒకడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు వాడు డ్యాన్స్ చేస్తున్నాడు అని మీకు అనిపిస్తుంది నిజానికి అక్కడ వాడు వాడేమీ కాదు డ్యాన్స్ చేసేది ఆ సినిమా ఫిల్మ్ యొక్క కదలికని వీడు డ్యాన్స్ చేస్తున్నాడు ఆ మూమెంట్ ఎక్కడుంది ఫిల్మ్ యొక్క కదలికలో ఉంది మూమెంట్ మూమెంట్ వాడిలో ఏమీ లేదు వాడే సత్యం కాదు ఫిల్మ్ యొక్క కదలికలో ఉంది వాడు మిలబిలా మెరుస్తున్నాడు అనుకోండి గొప్పగా అన్నంగా ప్రకాశిస్తున్నాడు అనుకోండి ఆ అన్నము ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాజెక్టర్ కాంతి నుంచి వచ్చింది అలాగే ఈ ఈ ట్రైపార్టైట్ ఎంటిటీలో తెలియుత అనే ధర్మము గలదు దీంట్లో తెలియుట అనే ధర్మము గలదు ఎలాగంటే బల్బు వెలుగుతుంది బల్బు వెలుగుతుందంటే ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది ఆ చుట్టూ ఉండే బుద్ధి నుంచి లేదా లోపల ఉన్న ఫిలమెంట్ నుంచి వచ్చిందా మరి దేని నుంచి వచ్చింది ఆ ఫిలమెంట్లో ప్రవేశించిన ఎలక్ట్రిసిటీ నుంచి కదా అలాగే ఇక్కడ దేహము తెలుసుకుంటోందా అబ్బే లేదు పోనీ మనస్సు తెలుసుకుంటోందా అది లేదు మనస్సు కూడా అర్థం వంటిది తప్ప అది స్వయంగా తెలుసుకునేది ఏది కాదు మనస్సు స్వయంగా తెలుసుకునేదైతే నిద్రా సుఖము యొక్క అనుభవం ఉండేది కాదు నిద్రలో మనస్సు లేదుగా మరి నిద్రలో సుఖం అనుభవానికి వస్తుందా అనుభవానికి రాకపోతే ఓసారి లండన్ వెళ్ళి రండి బాగా అనుభవానికి వస్తుంది జట్లాగొక్కసారి గట్టిగా తగులుకుంటే బ్రహ్మాండంగా అనుభవానికి వస్తుంది కాబట్టి నిద్రాసుఖము చాలా బాగా అనుభవానికి వస్తూ ఉంటుంది నిద్ర ఏందు లేదు కాబట్టి నిద్రాసుఖం అనుభవ అనుభవానికి వచ్చినట్టు తెలియటానే అర్థం కాబట్టి మనస్సుకి అది తెలుసుకునే తత్వము మనస్సు కాదు మరి ఏమిటి ఆత్మ ఓకే ఇప్పుడు ఈ తెలుసుకునేది ద్రష్ ఆ పరమాత్మ కంటే వేరే జీవభావము వేరే ఉన్నదా అని ప్రశ్న వేసుకున్నా తెలుసుకుని లేదు అత ఈ పరమాత్మ కంటే భిన్న అత పంచమి పరమాత్మ కంటే భిన్నంగా ద్రష్ట తెలుసుకునేటువంటి జీవతత్వం అనేది వేరే అన్యత్ ఇతరము భిన్నము నాస్తి లేదు నాణ్యదత్వస్థితి ద్రష్ట ద్వైతులు ఏమంటారో తెలుసున్నా తెలుసుకునే తత్వాలు రెండు ఉన్నాయన్న ఒకటి జీవతత్వము రెండు ఈశ్వరతత్వము జీవతత్వం కొద్దిపాటు తెలుసుకుంటుంది ఈశ్వరతత్వం ఇంత పెద్దగా తెలుసుకుంటుంది అందుకే ఇది ఎలా ఉందో చెప్పంటారా రెండు ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి ఒకటి మా బల్బులో బుల్లు ఎలక్ట్రిసిటీ ఉంది ఆ పవర్ హౌస్ దగ్గర పెద్ద ఎలక్ట్రిసిటీ ఉందన్నట్టుగా ఉన్నాయి అలా అంటే ఎవరికైనా ఆటో డ్రైవర్లు వాళ్ళకి చెప్తే వాళ్ళు తలువుప్పుతారు పాపం వాళ్ళకి చదువుకోలేదు కాబట్టి లేకపోతే చదువు చదువుకొని పల్లెటూరి ఒక ముసలమ్మని చూసుకుని ఆవిడికి పాఠం చెప్పి ఆవిడ తగ్గ తలవుప్తే అండం పెడుతుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చెప్పి చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చెప్తే ఏమంటాడు ఏమంటే ఏ మాట మాట్లాడతారు ఉంటే ఓల్టేజీ వాటేజీ తేడా తప్ప వస్తువు ఒక్కటైనాయా అంటాడు ఆ ఓల్టేజ్ మరి ఈ ఓల్టేజ్ ఎలా అయింది మధ్యలో స్టెప్ డౌన్ ఒకటి ఉంటుంది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని ఉంటుంది దాంట్లో స్టెప్ డౌన్ చేస్తే పదివేలు రెండు వందలు అయింది స్టెప్ డౌన్ కాకపోతే అది పదివేలే కాబట్టి దాన్ని ఉపాధి అంటారు వేదాంతులు కాబట్టి ఆ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉపాధి అంటే కనుక మీరు లోతుగా పరిశీలిస్తే తెలుసుకునే తత్వాలు రెండు ఉండవు ఒకటే ఉంటాయి రెండు ఉన్నట్లుగా కనబరుగుతుంది కాబట్టి ఇక్కడ తెలుసుకునేది ఎవరు జీవుడా దేవుడా దేవుడే అయితే దేవుడు ఉన్నాడు తెలుసుకునేవాడు దేవుడి కంటే భిన్నంగా జీవుడు ఉన్నాడా లేదు నాణ్యతతోస్తి ద్రష్ట్రు నాణ్యతతో నాణ్యోతోస్తి ద్రష్టా నాణ్యతతోస్తి ద్రష్ట్రు ఇత్యాది శృతిభ్య రెండు ఒకటే అర్థం అందుకే రెండు వేరు బ్రాహ్మణాల్లో అదే విషయాన్ని చెప్పారు సుమాను సూచన కోసం ఆలో చెప్పారు ఇక్కడ మూడు వాక్యాలు ఆయన మనకి కొటేషన్ ఇచ్చారు ఈ మూడింటి యొక్క లక్షణం ఏమిటంటే మొదటిది అన్వయముఖంగా జీవేశ్వర అభేదాన్ని చెప్పింది రెండు మూడు వాక్యాలు నిషేధముఖంగా జీవేశ్వర అభేదాన్ని చెప్తూ ఉన్నాయి ఇదంతా కూడా మనం చూసి ఉన్నాము ఇంతకుముందు చూశాము ఇంతకుముందు గడిచిన దాంట్లో ఉంది కదా ఇదంతా కూడా సహా ఏవ ఇహ ప్రవిష్ట వదనాదిలింగ చిన్న టైపో టైపో అంటే మనం తెలియకుండా వర్ణక్రమ దోషం ప్రవేశపెడితే దాన్ని టైపో అంటాం టైపో అంటే ఇప్పుడు వాడికి తెలియకుండా తప్పు రాసేయడం అనుకోండి దాన్ని టైప్ అవడం ఏంటంటారు వాడికి తెలిసి టైపింగ్లో ఎవరు వస్తే దాన్ని టైపో అంటారు ఇక్కడ చిన్న టైపో ఉంది అది మీరు టైపో నేను చెప్పే మీకు తెలియదు కూడా ఏమిటో వదనాది మధ్యలో గ్యాప్ ఉండకూడదు గ్యాప్ ఉందిగా వదనా పక్కన గ్యాప్ ఉందిగా ఉండకూడదు నేనైతే ఇలా నెట్ మీద కింద ఇలా పెట్టి దిద్దుతా అది గ్యాప్ ఉండకూడదట ఆ గ్యాప్ మరి ఎలా వచ్చింది ఆ పుష్కరంలో ఉండదు ఆ పుస్తకంలో లేని గ్యాప్ ఇక్కడికి ఎలా వచ్చిందంటే అదే తీసుకుని నేను ఫార్మాటిక్గా ఎక్స్పాక్షన్ చేసినప్పుడు వచ్చింది కానీ టైపోతారు అలాంటివి కొద్దిగా కనపడతాయి మీకు సో నేను చాలా కరెక్ట్ చేశాను అయినా కొన్ని ఇక్కడ అక్కడ కనపడతాయి ఓన్లండి నా చేతస్థంతో నేను అలా చెప్పాను మీరు పట్టించుకోవాల్సింది అక్కడ పెద్ద దోషం ఏం లేదు వదనాది లింగ సో ఇక్కడ ఈ సయేష ఇహ ప్రవి ఇది బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో మన ఫోర్ దీన్ని ప్రవేశ శృతి అని అంటారు బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో స ఏష ఇహ ప్రవిష్ట అనే వాక్యం కింద ఉన్న భాష్యం పాఠం చెప్పడానికి మూడు నెలలు పడుతుంది ప్రవేశశృతి విచారమంతా కూడా అక్కడ బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఉంది మనం ఎప్పుడైనా చదువుదాం ఈ బ్రాహ్మణం అయిన తర్వాత అక్కడ ఏమన్నారంటే ఇప్పుడు మీకు దృష్టాంతం తీసుకోండి నెక్లెస్ చేయాలనుకోండి ఇది వేదాంతుల యొక్క నెక్లెస్ తయారు చేసే విధానం వేరే ఉంటుంది వీళ్ళు వీళ్ళు కంసాలు వేదాంతులు కంసాలు మామూలు కంసాలు ఉండదు వీళ్ళ నగ నగ తయారు చేసే విధానం విధానం ఎలా ఉంటుందంటే నెక్లెస్కి సంబంధించినటువంటి ఒక మోసం తయారు చేసి పెట్టుకుంటాడు మోసం ఉంటుంది దాంట్లో బంగారం పోసుకుంటూ ఉండలే నెక్లెస్ వస్తూ ఉంటాయి ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి ఓ మోస పెట్టుకుంటా ఈ టూత్పేస్ట్లు టూ టూత్ బ్రష్లు ఉన్నాయి చూసా ఈ టూత్ బ్రష్లకు ఏం చేస్తారో మ్యానుఫ్యాక్చర్ ఎలా చేస్తారో తెలిసిన ఒక దానికి ఏదో పేరుండి ఒక డిజైన్ ఒకటి డిజైన్ చేస్తుంటారు కదా మోల్డ్ డిజైన్ చేసుకుంటారు మోల్డ్ డిజైన్లో వెరైటీస్ మీకు కావాల్సిన ఎంత మెటీరియల్ దాంట్లో పెడితే దాని మీద బోల్డ్ అంత స్టడీ ఉంటుంది మోల్డ్ డిజైన్ చేసుకుంటారు ఒకడు ఆ మోల్డ్ డిజైన్ చేసి వాడు వ్యాపారం చేసి వాడు ఒకడు ఉంటాడు వీడు ఒక మోల్డ్ కొనుక్కు తెచ్చుకుంటాడు మోల్డ్ లీజ్కి ఇచ్చి హోల్డ్ కూడా ఉన్నారు కొత్త కాలం లీజ్ కూడా హోల్డ్ ఇస్తారు వీడు బోల్డ్ తెచ్చుకుంటాడు తర్వాత ఈ ప్లాస్టిక్ అమ్మి వాళ్ళు ఉన్న రిలయన్స్ వాళ్ళు బస్తాల్లో గుళ్ళు గుళ్ళు కింద ప్లాస్టిక్ అమ్ముతారు ఈ మోల్డ్ పెట్టుకుంటాడు ఆ ప్లాస్టిక్ని మల్టి చేస్తాడు మల్ట్ చేసి మోల్డ్లోకి పంపిస్తూ ఉండడం బయటికి వాళ్తూ ఉండడం పంపిస్తూ ఉండడం బయట అలా వస్తాయి ఈ బ్రష్లు ఓకే ఈ వేదాంతల యొక్క నగిసి అదే నగలు తయారు చేసే విధానం అలాగా నెక్లెస్ మోల్డ్లో కూడా పెట్టుకున్నాం నెక్లెస్ మోల్డ్ ఉంది నెక్లెస్ లేదు నెక్లెస్ అలాగే కంకణము మోల్డ్ పెట్టుకున్నాము కర్ణాభరణం మోల్డ్ పెట్టుకున్నాము ఇప్పుడు ఇప్పుడు అంత సిద్ధంగా ఉందండి ఇప్పుడు ఏమిటి కావాలి ఇంక కావాల్సింది ఏమిటి కావాలి ఫీతాలతో సిద్ధంగానే ఉంది ఒకసారి మేము వివాహం ఎక్కాము ఈ వివాహం ఎక్కడి నుంచో ఎక్కడికో శాన్ఫ్రాన్సిస్ కో ఎక్కడికో పోతుంది అది ఎలా అయిందంటే బోర్డింగ్ పాసులు ఇచ్చేశారు తర్వాత ఈ ఎయిర్ హోస్టర్స్లు వీళ్ళందరూ వచ్చేసారు కో పైలట్ వచ్చేసాడు మేమందరం ఎక్కి లోపల కూర్చోబెట్టినారు కూర్చున్నాము పైలట్ రాలేదు పైలట్ రాకపోతే ఇండియాలో అయితే అలా కూర్చోబెడతారు అక్కడ అలా కూర్చోబెట్టడానికి వీలు లేదు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనౌన్స్ చేయాలి సో కో పైలట్ అనౌన్స్ చేశాడు పైలట్ ట్రాఫిక్ జామ్లో ఉన్నాడు దయచేసి ఓపిక పట్టండి ఏమన్నా అప్పుడు వీళ్ళందరూ ఉన్నారో తెలుసిన సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఎక్సెప్ట్ పైలట్ అర్థ మాటలు ఇవ్వడం అంటే అందరూ పక్క పని నడిచారు సో ఆ రకంగా ఇక్కడ మోల్డ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఆ బంగారం ఒక్కటే తయారు అవ్వడానికి తర్వాయి ఏమండి ఆ బంగారం వచ్చిందనుకోండి కూడా బంగారం ఏం చేయాలి ఆ నెక్లెస్ మోళ్ళులో ప్రవేశించాలి కర్ణాభరణం మోళ్ళులో ప్రవేశించాలి మరో మోళ్ళులో ప్రవేశించాలి ప్రవేశించింది ఇప్పుడు బంగారం నెక్లెస్ మోల్డ్లో ప్రవేశించింది ప్రవేశిస్తే మీకు ఏమొచ్చింది నెక్లెస్ వచ్చింది యుట్ నెక్లెస్ నెక్లెస్ ఈ నెక్లెస్ వచ్చిందంటే కాబట్టి బంగారం ప్రవేశిస్తే బంగారం రావాలి కానీ నెక్లెస్ వస్తుందండి అంటే ఇప్పుడు కాబట్టి ప్రవేశించింది ఏదో అదే అదే వస్తుందా కాదండి నెక్లెస్ వచ్చింది నెక్లెస్ ఈజ్ నెక్లెస్ రాలేదు అక్కడ ఉన్నది నెక్లెస్ రాలేదు నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసినా తుమారా డిమాగ్సే ఆయా హే నెక్లెస్ రాలేదు ప్రవేశించింది ఎవరు చూసుకో బంగారం ప్రవేశించింది మోల్డ్ తీస్తే ఏమొస్తుంది బంగారం ఈ నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ హాజ్ కంఫ్రమ్ ది లాంగ్వేజ్ ఆల్ డిఫరెన్సెస్ దే దే అరైజ్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది లాంగ్వేజ్ లాంగ్వేజ్ నుంచి అరైజ్ అవుతాయి ఇప్పుడు పదిమంది పిల్లలు పుట్టారండి నర్సింగ్ హోమ్లో పది మంది పిల్లలు జన్మ కలిగింది ఆ రోజు పది మంది పిల్లలు ఉదయించున్నారు ఇంట్లో హిందువులు ఎవరు క్రిస్టియన్స్ ఎవరు ముస్లిమ్స్ ఎవరు అన్నది వాళ్ళ మీద ముద్రలు ఉంటాయా బ్రాహ్మణులు ఎవరు క్షత్రియులు ఎవరు అనే అలాగ ఫిక్స్ అయి ఉంటుందా ఉండదు అది ఎప్పుడు వస్తుంది తర్వాత వస్తుంది తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళలోంచి వస్తుందా భాషలోంచి వస్తుందాషలో కాబట్టి చూడు నువ్వేదో చూసుకో ఏది ప్రవేశించిందో అదే ఉంటుంది తప్ప మరొకటూ ఉండదు అలాగే దేహము మనస్సు మోల్డ్ దాంట్లో పరమాత్మ ప్రవేశించాడు స ఇహ ప్రవిష్ట ఎవడు ప్రవేశించాడో వాడే ఉంటాడు కాదండి జీవుడు ఉన్నాడు అదే మరి ధాన్య జ్ఞానము అన్నారు తాడు ఉంది వీడు పాముందంటాడు దీన్ని ఏమంటాను ఉంది అన్న మాట ఖాయం ఉంది అన్న మాట ఖాయం త్రాడుందన్నది సత్యం పాముందన్నది భాష భాష తప్ప ఇంకా వేరే ఏమీ కాదు దీన్ని హిందీలో జుబాన్కా జమాఖర్చ్ అన్నారు మీరు అకౌంట్ చెప్పండి ఇప్పుడు త్రాడు పాము అకౌంట్ చెప్పండి దీపం వేసిన తర్వాత త్రాడని తెలిసింది అంతకు ముందాక పాము అనుకున్నారు ఈ అకౌంట్ సెటిల్ చేయండి త్రాడి అకౌంట్ ఏమిటి పాము అకౌంట్ ఏమిటి చెప్పండి త్రాడ్ అకౌంట్ అక్కడ ఉన్నది త్రాడు మరి పాముకి అకౌంట్ చెప్పండి జుబాంక జాఖ వాచారంభం వికారహ అంటే పావుండి వికార అంటే అది ఏదో అవుతుంది వికారహ అంటే పావు ఆచారం ఫలం వికారో నామధ్యేయం మృతికైతే చచ్చింది సో కాబట్టి అక్కడ ఘటం వికారహ అంటే మృత్తిగా అన్నారు కదా కనుక అక్కడ భాషని బట్టి జీవుడు అనేవాడు వచ్చాడు జీవుడు రావడం జీవుడు వస్తాడు హిందూ వస్తాడు క్రిస్టియన్ వస్తాడు ముస్లిం వస్తాడు బ్రాహ్మణుడు వస్తాడు క్షత్రియుడు వస్తాడు డబ్బు ఉన్నవాడు వస్తాడు డబ్బు లేనివాడు అన్ని రకాలు వస్తాయి ఎన్ని భేదాలు ఉన్నాయి అన్ని భేదాలు వస్తాయి ఒక్కటి రావడమేమీ అన్ని భేదాలు వస్తాయి వస్తున్నాయా లేదా కాబట్టి ఇదంతా కూడా జుబాంకా దుమార్ ఖచ్చి నామధేయం నామమాత్రమేవా అక్కడ ఉన్నది ఎవరు ప్రవేశించారో వాళ్ళు అదే ఆ ప్రవేశించిన వాడు పరమాత్మ దీన్ని ప్రవేశ శృతి అంటారు ఈ ప్రవేశ స్థుతి ఎంత ముఖ్యమంటే అద్వైతానికి మేరుదండము వంటిది వెన్నెముఖం వంటిది ఎందుకంటే ప్రతి ఉపనిషత్తులోనూ మీకు ప్రవేశ స్థుతి కనపడుతుంది తత్సవా తదేవా అను ప్రవేశించి సత్యత్యచ్చు సత్త ఏడు అన్ని ఆపోజిట్స్ ప్రవేశించి ఆపోజిట్ సత్ కేత్తు నిరుక్త నిరుక్త నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచవిజ్ఞానంచ తెలుసుకునేటువంటి దేహేంద్రియాదులు ఏమీ తెలుసుకోలేని టేబులు మొదలైనవి కూడా ఆ పరమాత్మయే అయినాడు విజ్ఞానంచ అవిజ్ఞానం కాబట్టి ఆ ప్రవేశ్వరుతి తైత్రీయం అలాగే విదార్య ఏతయా సీమానం ప్రాపద్యత అని ఐతరేయోపనిషత్తులో ప్రవేశ్వరతి ఉగ్వేదానికి చెందిన ప్రవేశ్వరుతు సో ఈ పాపట పాపట శ్రీమానం అంటే పాపట ఈ మోల్డులోకి ఈ పాపట ద్వారా పరమాత్మ ప్రవేశించినాడు అని అదో ప్రవేశిస్తుతి బృహదారంభికంలో స ఏష ఇహ ప్రవిష్ట అని ప్రవేశిస్తుతి తర్వాత చాంద్రజ్ఞంలోకి రండి నామరూపే జీవ జీవేనాత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని సంకల్పించి జీవేనాత్మనాను ప్రవిస్తే నామరూపే వ్యాకరోత్ అయితే వ్యాకురూప అని వ్యాక్రియత సంథింగ్ లైక్ దట్ కర్మకర్తృ ప్రయోగం సో ఆ విధంగా చాందోగ్యంలో ప్రవేశ శృతి ఈ ప్రవేశ శృతులన్నీ కూడా ఒక విషయాన్ని సుస్పష్టంగా బోధిస్తున్నాయి ఎవరికి శృతిని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి వీళ్ళు బౌద్ధుల్ని వాళ్ళని ఉద్దేశించి చెప్పే మాట కాదు మేము శృతులు ఇలా ఉండాలి మేము శృతులు యాక్సెప్ట్ చేస్తున్నాము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పిన మాటది కాబట్టి శృతి ఏమని చెప్తోందంటే ఆ పరమాత్మయే ప్రవేశించినాడు అని చెప్తోంది అయితే పరమాత్మ ప్రవేశించాడని మీకు ఎలా తెలుస్తున్నామని ఒక ప్రశ్న వేశారు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోయింది ఆ ఇంతలోకి ఎరా ఎలక్ట్రిసిటీ వచ్చిందిరా అని అడిగి అడిగిన అయితే వచ్చింది అని వీళ్ళు సమాధానం చెప్పారు ఎలా తెలిసిందో వచ్చిందని ఎలా తెలిసిందో దాన్ని లింగము అంటారు లింగ్యతే జ్ఞాయతే అనేనా అయితే లింగ ఏదో లింగం ఉండాలి లింగం లేకపోతే కుదరదు శివలింగం దగ్గర కూడా అర్థం అదే ఆ ఆకారాన్ని చూసిన వెంటనే మీకు పరమశివుడు గుర్తుకొస్తాడని అభిప్రాయం సో అక్కడ లింగం ఒకటి ఉండాలి ఏమిటి లింగము వదనాది లింగ ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే తెలిసి మాట్లాడుతున్నాడు అదిగో తెలివి చూస్తున్నాడు అక్కడ ఏమన్నారంటే పశ్యం చక్షు వదన్ వాక్ శృణ్వన్ శ్రోత్రం ఈ లింగములను బట్టి ఆ పరమాత్మ ఈ మోర్డులో ప్రవేశించినది అని చెప్పడమైన ఇహ ప్రవృష్ణ దీన్ని బట్టి కూడా దీన్ని బట్టి కూడా మనకేం తెలుస్తోంది ఆ పరమాత్మయే జీవుడు రూపంగా ప్రకాశిస్తున్నాడు అస్తి వ్యతిరిక్త మధుకాండే అజాతశత్రు సంవాదే ప్రాణాదికర్తృత్వభోత్వ ప్రత్యాఖ్యాన అధిగతోపీ ఇక మధుకాండ అజాతశత్రు బ్రాహ్మణం నేను చెప్పారు మాటవాళ్ళు ఇక్కడ విస్తారంగా మనం చదివాం అజాతశత్రు సంవాదంలో ఒక ప్రశ్న లేవనిస్తాయి ఏమంటే ఈ దేహేంద్రియ సంఘాతంలో ఏమిటేమిటి ఉన్నాయి ఇప్పుడు నాలుగు తీసుకోండి దేహము కలదు ప్రాణము కలదు విజ్ఞానము కలదు కేమండి జీవుడు పరమాత్మ ఇన్ని అంశాలని మనం పరిగణనలోకి తీసుకుంటున్నాం ఏమంటాయి ఇప్పుడు ఇక్కడ అజాతశత్రువు దగ్గర దృప్త బాలాకి దృప్త బాలాకి అనుకుని గుర్తు నాకు ఒక పౌరమూతు బాలాకి వరాకి అజాతశత్రువు సంవాదం వచ్చి నేను నీకు పరమాత్మ ఉపాసన చెప్తానంటాడు అంటే చెప్పు అంటాడు అంటే ప్రాణోపాసన చెప్తాడు తంత్రం ప్రాణోపాసన చెప్తాడు అంటే అప్పుడు అజాతసూత్రం అంటాడు చూడ నువ్వు చెప్తానని తప్ప అల్టిమేట్ సూట్ చెప్పకుండా అది ఇంటర్మీడియట్ ఇది ఏదో చెప్పవు నువ్వు గర్వం అంతా పోతుంది పోయి నేను నీకు బోధిద్దామని వచ్చేది వాస్తవం కానీ ఇప్పుడు నువ్వే నాకు బోధించాలి అని రివర్స్ అవుతుంది ప్రాసెస్ అప్పుడు బా అజాతత్రువు బోధిస్తాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎలా బోధిస్తారు నిన్న ఎక్స్పెరిమెంట్ చేసి బోధిస్తాడు ఈ నాకు గుర్తున్నంత చెప్తున్నాను మీకు ఆ బాలాకిని తీసుకుని ఎవరో ఒక నిద్రపోతుంటే అక్కడికి తీసుకెళ్తారు మీకు నిద్రపోతున్న కావాలన్నట్లయితే మీకు నైట్ డ్యూటీ ఉన్న చోట వెళ్తే దొరుకుతారు పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఫ్యాక్టరీలో కానీ నైట్ డ్యూటీ ఉన్నప్పుడు దొరుకుతారు ఏమండి అలాంటి చోటుకి తీసుకెళ్తాడు అక్కడ సైనికుడు ఎవడో నిద్రపోతూ ఉంటాడు నైట్ డ్యూటీ చేసే సమయంలో నిద్రపోతూ ఉంటాడన్నాడు నిద్రపోతూ ఉంటే వెళ్ళి వాడి పేరు ఏదో ఉంటుంది వాడి పేరు కాదు ఆ ప్రాణశక్తి యొక్క పేరు ప్రాణదే ప్రాణం ఉన్నది కదా వీడు ప్రాణదేవతని నేను ఆరాధిస్తున్నానంటున్నాడుగా ప్రాణదేవతకి పేరు ఉంటుంది ఓ పేరు ఉంటుంది నాకు పేరు గుర్తు రావట్లేదు ఆ పేరు పెట్టి పిలిచి పిలుస్తాడు పిలిస్తే వాడు నిద్ర లేవడు దాన్ని బట్టి మీకేమర్థమైంది నిద్రపోతున్న వాడి దేహమునందు ప్రాణశక్తి ఉన్నది వాడు గాలి పీల్చి నిద్ర పెడుతున్నాడు కానీ మనం పలికిన పలుకుని ఆ ప్రాణశక్తి తెలుసుకోలేకపోతుంది మనం పలికిన పలుకుని తెలుసుకునే విజ్ఞాన శక్తి నిద్రపోతోంది మనం పలికిన పలుకుని తెలుసుకునే శక్తి సామర్థ్యం ఆ తెలుసుకునే సామర్థ్యం ఈ ప్రాణానికి లేకుండా పోయింది అని మీకు స్పష్టమైపోయిందా లేదా కాబట్టి ప్రాణమే పరమాత్మ అని వాడు వాడు ఇవాడు మూర్ఖుడని స్పష్టమైందా లేదా ఎందుకంటే ఏది చేస్తోందో అది పరమాత్మ కాదు ఏది తెలుస్తోందో అది పరమాత్మ ఏమండి చేసేది గొప్పయా తెలుసుకునేది గొప్పయా తెలుసుకునేది గొప్ప నిజానికి చేసిన రమణ మహర్షి బాగా చెప్తారు ప్రాణశక్తి కూడా విజ్ఞాన శక్తి నుంచే పులికి ఇప్పుడు చెయ్యల్లా కలిపా ఉంటే ఆ ప్రాణశక్తి చేతిని కలిపింది కానీ ప్రాణశక్తి వెనుక విజ్ఞాన శక్తి ఉంటేనే ఆ ప్రాణశక్తి ప్రవర్తిస్తుంది కాబట్టి కర్త ఇది చెయ్యల్లా కలిపినప్పుడు కర్త ఎవరు ప్రా ప్రాణశక్తియా విజ్ఞాన శక్తియా అంటే విజ్ఞాన శక్తియే కర్త పలికినప్పుడు తెలుసుకునేది ఎవరు ప్రాణశక్తియా విజ్ఞాన శక్తియా విజ్ఞాన తెలుసుకునేది భోక్త భోక్త అంటే భోగ్యమును ప్రకాశింపజేసేదే అని అర్థం తెలీదని కాదు కాబట్టి ఈ దేహేంద్రియ సంఘాతంలో కర్త భోక్త ప్రాణము అనే పూర్వపక్షాన్ని టేకప్ చేసి దాన్ని తిరస్కరించి ఈ దేహేంద్రియ సంఘాతంలో కదలికలన్నీ ఒకే చోట్ నుంచి వస్తున్నాయి తెలివి కూడా ఒకే చోట్ నుంచి వస్తుంది అది ఏ పరమాత్మ అసలు ముందు అది ఉంది అస్థివ్యతిరిక్త అంటే మనస్సు ప్రాణము ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు దేహము వీటికంటే విలక్షణమైన ఆత్మచైతన్యం ఒకటి కలదు దానివల్లనే ఇవన్నీ కదులుతున్నాయి దానివల్లనే ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాయి అనే విషయాన్ని అక్కడ బోధించారు ఏమంటే ఈ ప్రాణము ప్రాణదేవత ఏదైతే కలదో అదే తెలిసేసుకుంటోంది అదే స్వతంత్రంగా సకల కార్యములను చేస్తోంది అనేటువంటి పూర్వపక్షాన్ని అక్కడ తిరస్కరించాను ప్రత్యాఖ్యానము అంటే తిరస్కరించడం ఆ పదాన్ని చూసి అదో నంగా ఏదో ఒక విధిగా ఆహ్వానించి కూర్చోబెట్టి మాల వేశానన్నట్టుగా అనుకోద్దు ప్రత్యాఖ్యాన శబ్దానికి అర్థం సో వ్యాఖ్యానము ప్రత్యాఖ్యానము వి ప్రతి అని ఉపసరితన బట్టి అర్థంలో మార్పు వస్తుంది కాబట్టి అక్కడ తిరస్కరించి సో ఆ చైతన్యం ఏది కలదో ఆత్మ అది బ్రహ్మయే అని నిరూపించారు అక్కడ సో ఆ విధంగా అక్కడ చెప్పడం అయినది అధిగతా అపి అక్కడ బోధించడం అయినదిగా అయితే మరి ఇంకెందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు చెప్పిన దాన్నే ఇంకోసారి చెప్పే సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నారు అధిగత అపి అధిగత అపి అంటే తెలుసుకోబడినదే అయినప్పటికీ సన్న ఆ సన్న అధిగతాలోకి వెళ్తుంది అధిగత సన్ అపి తెలుసుకోబడినదే అయినప్పటికీ ణనాదిలింగం ఉపన్యస్య ఔషస్త ప్రశ్నే ఉషస్థుడనే ఆయన ఓ ప్రశ్న వేస్తాడు యాజ్ఞవక్యుడు ఉషస్థునకు చెందిన ప్రశ్న ఔషస్థ ప్రశ్న అది త్రీ ఫోర్ వన్ తృతీయాధ్యాయంలో గడిచిందని అక్కడ ఏం చేశారంటే మళ్ళీ ఒక లింగమును ఉపని లింగము అంటే ఉన్న ఒక వస్తువుని సూచింప సూచింప సూచించే సూచింపజేసేటువంటి ఒకనొక యాక్టివిటీకి లింగము అంటాడు ఇక్కడ లింగం ఏమిటో తెలుసిన ప్రాణనము లింగము ప్రాణనము అంటే గాలిని పైకి విడిచిపెట్టుకుంటా ప్రా ఉపసర్గ అన ధాతు అన చేష్టాయాము కాబట్టి భావేలు యుత్ వస్తుంది ప్ర అనా యువోరణకౌ అనా అనా ప్రాణనా అవుతుంది మరి అనా ధాతువు అనా లిఫ్ట్ నుంచి వచ్చిన అనా ప్రత్యేకము ఓకే ప్రాణ దాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి అపానా అంటే అర్థం వేరు అపాననా అంటే అర్థం వేరు ఓకే అపానా ఈజ్ అన్ యాక్టివిటీ అపాననా ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ది ధాతువు వస్తు సో ప్రాణనాది లింగం ప్రాణనము అపాననము ఇత్యాది ఇదంతా గ్రామరు ఇత్యాది లింగములు ఉన్నాయి దీనిని ఈ లింగములను బట్టి ఆత్మచైతన్యము యొక్క అస్తిత్వాన్ని ప్రస్తావన చేశారు అక్కడ సో ఉపన్యస్య ప్రాణనాదిలింగేన అధిగత ప్రాణేన ప్రాణితి ఇత్యాదిన అక్కడ జనరల్గా సామాన్యన అంటే సమానముగా సమానముగా అంటే అర్థం ఏమిటి ప్రాణ ప్రాణ అపానం యాన ఉదాన సమానములు అనే పంచం వ్యాపారములు ఏవైతే కలవో వీటన్నిటి వీటన్నిటినీ లింగములుగా స్వీకరించి వీటన్నింటి చేత పరమాత్మ చైతన్యము ఒకటి కలదు అని సామాన్యన అంటే అదే అర్థం వీటన్నిటికీ సమానంగా కామన్లీ ఫర్ ఆల్ దీస్ ఫంక్షన్స్ ద ఈ ఫంక్షన్స్ని బట్టి ఇప్పుడు ఫ్యాను దీపము థియేటరు కూలరు వీటన్నింటిలో ఉన్న సామాన్య వీటన్నింటికి దేనికి సామాన్యముగా లింగములు అవుతున్నాయి ఎలక్ట్రిసిటీ అది సామాన్యనా అంటే కామన్లీ ఇది కామన్ ఎలిమెంట్ ఆ కామన్ ఎలిమెంట్ యొక్క అస్తిత్వాన్ని ఉనికిని ఈ వ్యాపారములన్నీ కూడా మనకి సూచన చేస్తూ ఉన్నాయి అటువంటి ప్రాణనాది లింగ యహా సామాన్యైన అధిగత అది అక్కడ తెలియబడింది ఆ వాక్యం ఏంటో తెలిసిన ప్రాణేన ప్రాణితి అని వాక్యం ప్రాణితి ఇత్యాదిన సో ప్రాణేన ప్రాణితి అపానేన అపానితి అని ఈ విధంగా అక్కడ ఈ ప్రాణవ్యా ప్రాణ అనే ఫంక్షన్ ద్వారా ప్రాణన వ్యాపారమును చేయుస్తున్నది అపానానే ఫంక్షన్ ద్వారా ఆ వ్యాపారములు చేస్తోంది ఆ పరమాత్మ చైతన్యము అని అక్కడ విస్తారంగా చెప్పినారు చెప్పి దృష్టేర్ద్రష్ట ఇత్యాదిన అంటే ప్రాణశక్తి యొక్క ఫంక్షన్స్ అన్నీ ఆ పరమాత్మ చైతన్యం నుంచి రావడం మాత్రమే కాకుండా జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి వాటి యొక్క ఫంక్షన్స్ కూడా మూలంలో ఆ పరమాత్మ చైతన్యమే గలదు అని చెప్పారు దృష్టే ద్రష్ట ఇప్పుడు చూస్తున్నా చూస్తున్నది ఏమిటి చూస్తున్నది కన్ను చూస్తున్నది కన్ను చూడదు కన్ను వెనకాల ఏదో ఒకటి ఉంటుంది అది చూస్తుంది దీనికి దృష్టాంతము చక్కటి దృష్టాంతం ఏంటో తెలిసిన ఆపరేషను ఏది ఐ ఐ ఆపరేషన్ చేస్తారు చూసారా ఎవరైనా పోయినప్పుడు నేత్రాన్ని డొనేట్ చేసినట్లయితే ఆ మనిషి పోతూనే సమాచారం ఇస్తారు ఇప్పుడు చాలా బాగుంది డోంట్ వైట్ డోన్ బాగా జస్ట్ లివ్ ఇట్ లైక్ ద మనిషి పోతూనే సమాచారం ఇస్తారు అప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే లిక్విడ్ ఒకటి తెచ్చుకొస్తారు ఏదో ఫార్మల్ను ఏదో అంటే ఈ బయలాజికల్ మెటీరియల్స్ డిటీరియరేట్ అయిపోకుండా స్టేఫ్లో ఉండేటువంటి ఆ ప్రిజర్వేటివ్ లిక్విడ్స్ తెచ్చుకొని వస్తారు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తెచ్చుకుని ఆ కన్నుని ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ సీసాలో వేసుకుంటారు ఆ సీసాని లిక్విడ్ నైట్రోజన్ కోల్డ్ టెంపరేచర్లో ఫ్లాస్క్లో పెట్టుకుని ఆ అంబులెన్స్లో పట్టుకుంటారు ఇప్పుడు ఆ సీసాలో అది లిక్విడ్లో కూర్చుని పైకి కిందకి తేలుతూ ఉంటుంది కన్ను అది చూస్తుందానండి ఇక్కడ వీడు అంధుడు ఉంటాడు అంధుడో కానుడో ఒక కన్ను లేనివాడో రెండు కన్ను లేనివాడో ఒకళ్ళు ఉంటాడు వీడు చూస్తాడా వీడు చూడదు ఎందుకంటే వీడు దృష్టేరు ద్రష్ట కానీ దృష్టి లేదు అక్కడ దృష్టి అది దృష్టేరు ద్రష్ట అక్కడ లేదు కాబట్టి ఆ దృష్టిని పట్టుకొచ్చి ఈ దృష్టేరు ద్రష్టాకి తగిలిస్తే మీకు అన్ని రూపజ్ఞానం కలుగుతుంది కాబట్టి కన్ను చూడదు కన్ను వెనకాల ఉన్నది చూస్తుంది ఆ కన్ను వెనకాల ఉన్నది ఎవరు ఏమిటి అది చర్చ ఏమండి మీరు గున్ను మేము చేవేస్తూ చెప్పండి కన్ను వెనకాల ఉన్నది మీరైనా లేక మీకంటే విలక్షణమైన ఒక ఒక చైతన్యతత్వమా మీరు ఆలోచించి చెప్పండి మీరైతే కాదు కదా ఎందుకంటే నేను అనే అభిమానం వీడికి పుట్టడానికి ముందే కన్ను చూస్తూ ఉంటున్నా పిల్లవాడికి నేను అనే అభిమానం ఉండదు నేననే జ్ఞానం ఉండదు ఓకే తెలుస్తూ ఉంటుందంటే నేను తెలుసుకుంటున్నాను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఫుడ్ అంటారు చూడండి అది ఉండదు పిల్లవాడిలో కానీ చూపు ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించుకున్నటప్పుడు మీరు పరధ్యానంగా ఉన్నారనుకోండి మీ మనసు ఎక్కడో ఉందనుకోండి అంటే అభిమాని ఆ జీవాధే సెల్ఫ్ హుడ్ ఎక్కడో ఉంటుంది కానీ కన్ను మొత్తం చూసేస్తూ ఉంటుంది అదే కన్ను వెనకాలి చూసేది నేను అంటే ఈ దేహముతో మమేకమై ఈ దేహేంద్రియాలను నేను నాది అనుకుంటూ పరిచ్ఛన్నమైన పేరు పెట్టుకుని వీడి ఈ ఈగో హుడ్ ఉంది చూసారా అది చూసేది ఏమీ అది చూసేది ఉండదు చేసేది ఉండదు ఊరికే నేను చూశాను నేను చేశాను అని అనుకోవడమే తప్ప అది చూసేది ఏమీ ఉండదు అందుకేనే ఈగో బేసిస్ మీద మీరు ఏది పెట్టినా అది తప్పైపోతుంది ఎందుకంటే ఈగోకి ఆ అహంకారానికి ఏ రకమైన సామర్థ్యము లేదు ఇప్పుడు నేను డబ్బు సంపాదిస్తున్నాను వీళ్ళందరినీ నేనే పోషిస్తున్నాను అని మీరంటే అది తప్పవుతుంది తప్పవుతుంది నేను వీళ్ళందరికీ పాఠాలు బోధించేస్తున్నాను అని ఎవడైనా అంటే అది తప్పవుతుంది నేను శక్తిపాతం చేసేస్తాను వీళ్ళందరూ దేవుణ్ణి చూసేస్తారు అలా మీరు ఈగో పేరు మీద ఏది మాట్లాడినా అది తప్పై కూర్చుంది నేను నేను పండితుడను అంటే తప్పవుతుంది ఎందుకంటే పండితుడు పాండిత్యం వచ్చి ఈగో వస్తుంది తప్ప ఈగో వచ్చి పాండిత్యం రాదు కాబట్టి ఇప్పుడు ఎవరి పాండిత్యం పాండిత్యం యొక్క ఈగోనా ఈగో యొక్క పాండిత్యనా ఇట్ ఈజ్ నాట్ ది స్కాలర్షిప్ ఇట్ ఈజ్ నాట్ ది ఈగోస్ స్కాలర్షిప్ ఇట్ స్కాలర్షిప్స్ ఈగో అలాగే ఈగోస్ సైట్స్ కాదు ఇట్ సైట్స్ ఈగో చూపుని వీడు అజ్ఞానించాక చూపు ముందు వచ్చాక నేను చూచేవాడను అని వీడు అనుకుంటున్నాడు కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ సెల్ఫ్ హుడ్ ఈగో హుడ్ ఏదైతే కలదో అది అజ్ఞాన కల్పితము అని మీరు తెలుసుకుంటే ఏం మిగులుతుందో తెలిసినా ఆ పరమాత్మ చైతన్యమే మిగిలి ఉంటుంది అదే ఉంటుంది